ణి హైదరాబాద్ కేంద్రం సజీవ స్వరాలు ధారావాహిక ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిపై గతంలో రికార్డు చేయబడిన సంచికా కార్యక్రమం తెలుగు సాహిత్య చరిత్రలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిది అరుదైన వ్యక్తిత్వం గ్రంథరచనా బాహుళ్యంలోనూ ప్రక్రియ వైవిధ్యంలోను రచనాశిల్పంలోను భాష వైచిత్రుల్లోను పాండిత్య ప్రకర్షలోను విమర్శన విధానంలోను ఆంధ్ర సాహిత్య జగత్తులో ఇతపూర్వం ఎవ్వరూ చేయనట్టి రచనా విన్యాసాలు చేయటమే కాక పుష్కలమైన సాహిత్య సంపదను పండించిపోయినవారు విశ్వనాథవారు సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా నందమూరిలో పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించినారు అక్కడే వారి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది ఉన్నత విద్యాభ్యాసం మచిలీ పట్టణంలో జరిగింది అక్కడే చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి కవిత్వ సహాయ నిరాకరణోద్యమం మూలంగా చదువుకు స్పష్టి చెప్పటం కూడా జరిగింది ఆ తర్వాత బందర్ జాతీయ కళాశాలలో కొంతకాలం హిందూ కళాశాలలో కొంతకాలం గుంటూరు ఏసీ కళాశాలలో కొంతకాలం బిజవాడ ఎస్ఐర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో చాలా కాలం చివరకు కరీంనగరం ప్రభుత్వ కళాశాలలో కొంతకాలం పనిచేసి ఉద్యోగం విరమించుకున్నారు మన విధాన పరిషత్ సభ్యులుగాను సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగాను ఆస్థాన కవిగాను పదవులు అలంకరించి ఆ పదవులకు గౌరవం సంతరించినారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపూర్ణ బిరుదం భారత ప్రభుత్వం వారి పద్మభూషణ బిరుదం భారతీయ జ్ఞానపీఠం వారి బహుకృతి అందుకున్న ఏకైక తెలుగు మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు చడపిల్ల వెంకటశాస్త్రి గారి వద్ద కవితాభ్యాసం చేసినట్లే కంభంపాటి రామ్మూర్తి శాస్త్రి గారి వద్ద కర్తవ్యాకరణాలు కరి నరసింహ శాస్త్రి గారి వద్ద బ్రహ్మసూత్ర భాష్యము కళ్యాణానంద భారతీ స్వాముల సన్నిధి ఉపన్యా భాష్యాలు విమలానంద భారతీ స్వాముల సన్నిధిలో వేదాంత పంచదర్శితో సంస్కృత సాహిత్యం గంధాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద సాహిత్య శాస్త్రం కుప్ప లక్ష్మావధాని గారి వద్ద వేదం చెప్పుకున్న మహామనీషి విశ్వనాథవారు ఇంత గొప్ప సనాతన భారతీయ విద్యావైదుష్యము సంస్కారము సంతరించుకున్న తర్వాత పాశ్చాత్య సాహిత్యం ఆధునిక రాజకీయ సామాజిక పరిజ్ఞానం కూడా దంటింపై విశ్వనాథవారి ప్రతిభా పాండిత్యాలు పరవళ్లు తొక్కుతూ తనదైన ఒక బాణి ఒక గొంతుక ఒక ప్రత్యేకత ఒక విశిష్టతను సంతరించుకొని తెలుగు సాహిత్యాకాశంలో అపురూపమైన వెలుగులు చిమ్మినాయి ప్రాచీనులైన నన్నయతిక్కన శ్రీనాథాది మహాకవుల వలె ఆధునికుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా తెలుగు భాషా సాహిత్యాలు ఉన్నంతకాలం శాశ్వతంగా ఉండే రచనలు చేసినారు సహస్రచంద్ర దర్శనం చేసిన ఈ మహాకవి పంతొమ్మిది వందల ఈ శతాబ్దం పాదంలో జంటలుగా చాలా మంది సాహిత్య వ్యవసాయం చేసేవారు విశ్వనాథ మరొక ప్రతిభాశాలి కొడాలి ఆంజనేయులు గారు తోడైనారు ఈ ఇద్దరు సత్యాంజనేయులనే పేరుతో చాలా రచనలు చేసినారు అయితే ఆంజనేయులు గారు రాజకీయ రంగంలో ప్రవేశించడంతో విశ్వనాథ వారు ఒక్కరే రాక్షస ప్రతిభతో పది మంది కవులు చేయదగినంత కృషి ఒక్క చేతి సత్యనారాయణ గారు సృష్టించిన సాహిత్యం వాసిలోనూ రాశిలోనూ చాలా గొప్పది వారు ముప్పై కావ్యాలు ఇరవై నాటకాలు అరవై నవలలు పది విమర్శ గ్రంథాలు రెండు ఖండకావ్యాలు ముప్పై ఐదు కథలు నాటికలు డెబ్బై వ్యాసాలు యాభై రేడియో నాటికలు ముప్పై రేడియో ప్రసంగాలు పది ఇంగ్లీష్ వ్యాసాలు పది సంస్కృత కావ్యాలు మూడు సంస్కృత రూపకాలు మూడు అనువాదాలు ఇంకా శతాధికంగా గ్రంథపీఠిగలు సంపాదకీయాలు రచించినారు ఒక వ్యక్తి ఇంత విస్తృతము విశాలము సాహిత్య సృష్టి చేయటం చాలా అరుదైన విషయం సత్యనారాయణ గారు చాలా తమ రచనలన్నీ ఆశువుగా చెప్పుతూ రాయసకాళ్లతో రాయించేవారట ఒక్కొక్కప్పుడు రెండు మూడు నవలలు వేరువేరు రాయసకాళ్లకు ఒకేసారి డిక్టేట్ చేసేవారట ఆయన స్వయంగా వ్రాసుకున్నది ఒక్క శ్రీమద్ రామాయణ కల్ప వృక్షమే అంటారు విశ్వనాథ వారి గేయకృతుల్లో చిన్నర పాటలు ఖండకావ్యాలలో ఋతు సంహారం శృంగార మాస్వామి విశ్వనాథ మధ్యాకరలు వరలక్ష్మి త్రిశతి వియోగ కావ్యం కథల్లో మ్యాక్లీ దుర్గంలో కుక్క నవలల్లో వేయి చెలియలకట్ట ఏకవీర మహాకావ్యాల్లో శ్రీమద్ రామాయణ కల్పువృక్షం తెలుగు సాహిత్యాకాశంలో చిరకాలం వెలుగులు చిమ్మే తారలు విశ్వనాథ వారు ప్రవేశించే నాటికి మన దేశంలో భావకవిత్వం స్వైరవిహారం చేస్తుండేది కనుక ఆయన కూడా అదే మార్గంలో సాగిపోయి ఆంధ్రప్రశస్తి కినరసాని పాటలు వంటి కృతులు రచించినారు అయితే వారిలో మొదటి నుంచి సంప్రదాయానుసరణంతో పాటు తనదైన ఒక శైలి ఒక గొంతు ఉండటం చేత వారు రచించిన భావకవిత్వం కూడా ఒక విశిష్టతను సముపార్జించుకుంది భార్యాభియోగం మూలంగా సంప్రాప్తించిన తీవ్రవేదనకు భారతీయ తత్వదర్శనంతోడై వరలక్ష్మి త్రిశతి విషాద స్మృతి కావ్యాల్లో మేలిబంతిగా రూపుదిద్దు విశ్వనాథ ప్రకృతి దర్శనానికి ప్రకృతి పరిశీలనకు పరాకాష్ఠ వారి ఋతు సంహార కావ్యం భావశబలతకు జీవుని వేదనకు సంస్కృతాంధ్ర భాషా సార్వభౌమత్వానికి ఉపనిషద్వీధి విహారానికి భక్తి పారమ్యానికి నిత్య సత్య ప్రవచనాలకు నిధులు విశ్వనాథ మధ్యాకరలు నవలల్లో వేయిపడగలూ ఒక మహేతిహాసం క్షీరసాగర మధనం తరువాత అమృతం పంచటానికి అవతరించిన మోహిని వంటిది ఈ నవల ఆ విశేషుని వేయిపడగలు విశ్వనాథవారి ప్రతిభా భణాలుగా ఫూత్కరించి పాశ్చాత్య జంజామారుతానికి కూకటివేళ్లతో కూలిపోతున్న భారతీయ సంస్కృతి వటవృక్షానికి అమృత చేసిన కళా ఈ నవల ఇక వారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఒక మహాకవితా తపస్సుకు ఫలితం భ్రష్టయోగి అయిన ఒకనొక బ్రాహ్మీ భూషణుడు కోసమే మరల జన్మించి తన తపస్సును ఖండించుకున్న మహారచన అంత జటిలము అంత లలితము అంత కఠినూ అంత సుకుమారము అంత శిల్పారామము అంత రసధ్వని సముపేతము అయిన కావ్యతీర్థావనం చేసేవారు గొప్ప సారస్వత వ్రతులు అధికారం చాలిన వారు కావాలి విశ్వనాథవారు నిశ్చితంగా తెలుగు మహాకవుల్లో అగ్రస్వారు బి రామరాజు గారు సంపాదకీ డాక్టర్ వీవీఎల్ నరసింహారావు గారు ప్రసంగిస్తారు విశ్వనాథ గేయ కావ్యాలు అనగానే గుర్తుకు వచ్చేవి రెండు ఒకటి చిన్నరసాని పాటలు రెండు కోకిలమ్మ పిండి ఇవి సంపూర్ణ కథాకావ్యాలు లఘుఖండికలుగా చెప్పదగ్గ గేయాలు అనేకం ఉన్నాయి ప్రస్తుత ప్రసంగంలో మహాజనాన్ని మంత్రముగ్ధం చేసిన సందర్భాలు అనేకం పాడటంలోనే కాదు భావించిన పద్ధతిలో వాడిన భాషలో వ్రాసిన తీరులో ఆయన చూపిన ప్రజ్ఞ అసాధారణం వసు చరిత్రలో సుత్తిమతలాగే చిందిరసాని పాటల కావ్యంలో చిందిరసాని ఒక వాగు భద్రాద్రికి పోయే త్రోవలో గోదావరి నదిలో కలిసే వాగు ఆ వాగు పుట్టుకకు సంబంధించిన ఒక ఐతిహ్యం ఉంది అది తిరుగుకోడలి కలగన్న కథ అత్తింటి ఆరళ్లకు అసురుసురైన అందాల అతివ కథ మదుడు మంచివాడివి కూడా బాధలు భరించవలసి వచ్చిన ఇల్లాలి కథ చివరకు అత్త మోపిన అతిఘోరమైన నిందకు అడవుల పాలైన దినురాలి కథ తన్ను వెదుక్కుంటూ వచ్చిన మగని కౌగిట్లో కరిగి నీరై ప్రవహించిన పడతి కథ మదడు ఏడ్చి ఏడ్చి పోయాడు ఆ కథ విశ్వనాథ చేతిలో పడి కరుణరస వాహినిగా జాలువారింది కిందెర పుట్టుక నడిచిన నడకలు చేసిన నృత్యం వాడిన సంగీతం కడలి పొంగుకు కారణమైనాయి కిందెర దుఃఖానికి సోదరి గోదావరి కన్నీరు మున్నీరైంది కడగనుడు తప్పకపోయినా కిన్నెర వైభవం మాత్రం మిన్ను ముట్టింది బాగున్నప్పుడు ఆమె పొయ్యారం మాటలకు అందుతుందా పువ్వు కన్నెలా జగారవ నవ్వుల వేపు కవచెవ్వల కిన్నెరటులూగిటితో కెరటాలతో పోయనే ఇది విశ్వనాథ కిన్నెర నీటిన మధుర సంగీత భంగీ తరంగం తాను సత్కవిరాజు అయి ఉండి కూడా కిందరసాన జలాల తీయందనాన్ని తన పలుకులో పొదువుకోలేకపోయాడట తెలుగు సత్కవిరాజు పలుకు అందుకోలేని సబులూరి తబులూరి జలముళ్ళ ప్రోగులై కదలేను తాగేను కిన్నెరా విశ్వనాథ పలుకుల గడుసుదనానికి ఇది ఒక మత్తు తెలుగు దైవము భద్రాద్రి అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెర తెలుగు దైవము భద్రాద్రి నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెర అట్లా దివ్యంగా ఆలపించాడు కిన్నెర కథ విశ్వనాథ రసానుగుణంగా చిత్ర చిరస్ర ఖండగతుల్లో పదిహేను మాత్రలు పది మాత్రలు పన్నెండు మాత్రలు ఇరవై మాత్రలుగల పాదాలతో చిత్ర విచిత్ర ఛందో గతులతో సంగీతాత్మకంగా సాగుతాయి కూకిలమ్మ పెండ్లి కావ్యం అట్లా కాక ముత్యాలసరానికి ముద్దు చెల్లెలుగా సాగుతుంది కోకిలమ్మ కథ తెలుగు పలుకులు కూడా పెట్టిన కమ్మలి కథ కడని ఒడ్డున ఓ తెలుగు పల్లె దానికి ఓ దొర తెలుగు దొరే ధర్మప్రభువైన ఆ దొరకి ఇద్దరు కూతుళ్ళు పెద్దపిల్ల చిలకతల్లి చిన్నపిల్ల కోకిలమ్మ కోతులు కోకిలమ్మ నల్లరిదైనా తల్లి కన్నులకు విల్లెల చిలకతల్లి తండ్రి కన్నులకు దిమియ జ్యోతి కోకిలమ్మ నల్లనీది చిలకతల్లి పచ్చనీది చిలకతల్లికి కోకిలమ్మకు ఎప్పుడూ పడదు వేద పనసలు చెప్పుకునే వైదిక బ్రాహ్మడితో చిలక తల్లికి చక్కని మనువు కుదిరింది పిల్లి వేద మంత్రాలతో కోలాహలంగా సాగింది ఉన్నట్లుండి కోకిలమ్మ కనబడకుండా పోయింది తల్లి గుండె గుహేలు కానల్లో కో ఎక్కడా కనపడలేదు ఎండలు మండాయి వాహనలు కురిశాయి చలి ముదిరింది ఆకులు రాలే హఠాత్తుగా ఒకనాడు కోకిలమ్మ తల్లి కంటబడింది ఎట్లా రుతురాసైన వసంతుడి ఒళ్ళు ఊగాడుతూ ఊగాడుతూ కనిపించింది వసంతుడి పెళ్లి కొడుకుగా కోకిలమ్మ పెళ్లి కూతురుగా రంగరంగ వైభోగంగా జరిగింది పెండి ప్రకృతి గుండెల్లో మంగళ తోరణాలు నిండాయి ఇది చూడటానికి మామూలు పెళ్లి కదలే ఉన్నా ఇందులో అంతరార్థం ప్రతీక శిల్పాన్ని ఆశ్రయించి ఉంది చిలకతల్లి వేద పండితుడి భార్య కోకిలమ్మ వసంతుడి భార్య వేద పండితుడి చిలక ఇష్టం వసంతుడికి కోకిలమ్మ తెలుగు పాటంటే ఇష్టం కావ్యాంతంలో విశ్వనాథ ఈ భావాన్ని ఎంతో అందంగా సూచించారు వైదిక లౌకిక సంస్కృత పండిత మండలిని కమ్మకమ్మని తెలుగు కొమ్మల కోకిలమ్మల నీరు పలుకుల చేసిన మంచి ప్రయత్నమే విశ్వనాథ కోకిలమ్మ పెండు పాత కథలు పదే పదే పలుకుతున్నందుకు లేత బుర్రలు విశ్వనాథలు వెచ్చిరించాయేమో లేత బుర్రలు కొచ్చిరిస్తే ఆటగాళ్లతో ఏమి కాని తత తాతలనాటి కథలు తవ్విపోస్తానోయ్ అంటూనే మొదలెచ్చాడు కథ కిందరసాని కథ తెలుగు కోడలి ఆరళ్లు చిత్రిస్తే కోకిలమ్మ కథ తెలుగు పలుకుల సహజ మాధుర్యాన్ని సమర్థిస్తుంది భావంలో ప్రౌఢి భాషలో పరమ సౌకుమార్యం సంతరించుకున్న ఈ రెండు గేయ కథలు విశ్వనాథ పడుచు ప్రాయంలో వ్రాసినవి కళాప్రపూరణ కలస జ్ఞానపీఠ మొదలైన పురస్కారాలు పొందని ప్రాయంలో వ్రాసినవి గురదాడ ముత్యాలసురాలు బసవరాజు శలయేటి గానం నండూరి ఎంకిపాటలు బాతురాజు లేపాక్ష బసవయ్య ఉప్పెంగిన గోదావరి మొదలైన వాటితో గొంతు కలిపి విశ్వనాథ పాడుకున్న భవ్య గీతాలు ఇవి పద్యం పకడ్బందీగా వ్రాయగలిగి ప్రత్యేక ప్రయోజనం కోసం గేయం ఆలపించిన అమృత కంఠం ఆయనది పద్దెనిమిది వందల తొంభై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల విశ్వనాథ తన ఎనభై ఒక్క ఏళ్ల జీవితంలో పట్టింది బంగారంగా సర్వ ప్రక్రియల్ని తెలుగున సుసంపన్నం చేశాడు పద్యం కంటే గేయమే బాగుంటుంది అనిపించే పాటలు అనేకం వ్రాశాడు చిన్నుమబ్బుల సదస్సులు చిందుబుడగల గంగ శృంగారాలు విశ్వనాథ కవిత శీర్షానికి చెరగని అందాలుగా మాత్రం కింద పాటలు కోటిలమ్మ పిండ్లి తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగువారి గుండెల్లో కల్లందనాలు సమకూరుస్తూ కమ్మందనాన్ని కొమ్మరిస్తూనే ఉంటాయి మీరింతవరకు విశ్వనాథ వారి గేయ కావ్యాలను కూర్చి డాక్టర్ వీవీఎల్ నరసింహారావు గారు ప్రసంగం ఉన్నారు ఇప్పుడు విశ్వనాథ వారి రామాయణ కల్ప వృక్షం గురించి డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు ప్రసంగిస్తారు తనదైన అనుభూతి తనదిగా తలచిన రామునే తల నా భక్తి రచనలు నావిగా కవి ప్రతిఫలోనను కావ్యగత శతాంశముల ఎందు తొంభది పాళ్ళు రాగ్వి పశ్చిమ తమ్మున రసము వెయ్యి రెట్లు వాల్మీకి రామాయణం వ్రాసిన తరువాత ఎవరైనా మరల రామాయణాన్ని ఎందుకు వ్రాయాలి అనే ప్రశ్న ఇప్పటిది కాదు శతాబ్దాల తరబడి సహస్రాధిక తా రామాయణాలను రచించిన కవులకందరికీ వర్తించే ప్రశ్న ఇది చెప్పిన కథనే మరల చెప్పదలుచుకున్నప్పుడు కవికి గాని లోకానికి గాని చెప్పుకోదగిన విశేషమేదో ఉండాలి అప్పుడే అది సార్థకమవుతుంది ప్రక్రియ కోసం కల్పనల కోసం స్వీయమత సమన్వయం కోసం తత్వ వ్యాఖ్యానం కోసం సమకాలీన సమస్యల పరిష్కారం కోసం సార్వకాలీన ధర్మ పునఃప్రబోధం కోసం దేశీయ సాహిత్య వికాసం కోసం చివరకు పుణ్యం కోసం ఇలా ఎన్నో ప్రయోజనాలను ఉద్దేశించి ఆయా కాలాల్లో రామకథను ఆయా కవులు దానం చేస్తూ వచ్చారు సామాజికలు ఆదరిస్తూ వచ్చారు విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచించారు మరలనివేల రామాయణంబు అన్న ప్రశ్న ఆయనకు కూడా ఎదురైంది కావ్యంలో ఇష్టదేవతాస్పతి కాగానే చెప్పారు తెలుగు సాహిత్య చరిత్రలో సంవత్సరాల కాలం చాలా ఉజ్వలమైనదని చెప్పాలి ఒకవైపు శ్రీశ్రీ మహాప్రస్థాన రచన ప్రారంభించాడు మరి ఒకవైపు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష రచన మొదలుపెట్టారు ఇద్దరు సంఘ ధర్మానికి బొమ్మ ఉన్న చైతన్యాలను స్వీకరించారు ఒకరు వర్గరహితమైన సమాజాన్ని ఆర్థికమైన అసమనత్వాలను తొలగించి తమ నిర్మించాలి అని ప్రబోధించారు ఆర్థికాభ్యుదయాన్ని సాధించినా జాతి జీవనం ఆధ్యాత్మిక ధర్మ చైతన్యంతో ముందుకు నడిచినప్పుడే మానవ వికాసం పరిపూర్ణమవుతుందని అది భారతీయ సంస్కృతి సముదరణం వలన సాధింపబడుతుందని మరొకరు ప్రబోధించారు ఆర్థిక సాధించినా తనలో తాను మేలుకొనకపోతే మనిషి తన అభ్యుదయానికి అర్థం తెలియక ఆవేదన పడతాడు నేటి విశ్వ సమాజంలో అభివృద్ధి చెందిన సమాజాల్లో అటువంటి ఆర్తి వినపడుతోంది అన్ని ఉండి కూడా ఆధునిక మానవుని ఆర్తికి అర్థం ఏమిటి నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఏది హృదయానికి దానికి నిండుతనం కలిగించేది ధర్మ మూలమైన పురుషార్థం ఎందును నేనుగా నివ్వగు ఇంద్రియ సంతతి ఎందు మేల్కందును నిద్రపోవును కాలువ పల్లపుతూ నులట్లుగా బిందువు గూడను చెడిని బెట్టుగా నన్ని నా ఎందున నేను మేలు కొనుటన్నది అనుగ్రహించవే అన్న ప్రశ్నను కథ నుండి విడదీసి చూస్తే ఆధునిక విశ్వమానవుని ఆర్తికి ప్రసిద్ధ్వని ఈ ఆర్తి ఇప్పటిదే కాదు అనాది నుండి వస్తున్నది వారు రామాయణ కల్పవృక్షం ద్వారా ఆధునిక లోకానికి అందించారు దీన్ని గమనింపక కొంతమంది విశ్వనాథ సమాజాన్ని వెయ్యేళ్ల వెనక్కు తీసుకుని పోతున్నాడని అంటారు నిజమేమంటే వెయ్యేళ్ల ముందు చూపున సమాజానికి అందిస్తున్నాడు సర్వధర్మ మూల బీజంబుగా అవిఛిన్న సంప్రదాయార్థినై రామాయణ కల్పవృక్షాన్ని రచిస్తున్నానని విశ్వనాథ పేర్కొన్నారు రామాయణం ఒక మహాకావ్యమే కాదు ఒక తాత్విక దర్శనం కూడా వాల్మీకి తరువాతి రామాయణాలన్నీ మూలాన్ని కళాత్మకంగా తాత్వికంగా వ్యాఖ్యానిస్తూ వస్తువులను నిర్మించుకుంటూ వచ్చాయి ఆధ్యాత్మిక రామాయణాలు రామాయణ రూపకాదులు ఇటువంటివే అవి లౌకిక ధర్మానికి ఎంత ప్రాధాన్యాన్ని ఇస్తాయో ఆధ్యాత్మిక భావనకు అంత ఆలంబనాన్ని కల్పిస్తాయి విశ్వనాథ ఈ సంప్రదాయ ధారణ కూడా సమన్వయించారు కల్పవృక్షంలో పరంపరాగతంగా వస్తున్న రామకథాస్వరూపతత్వాలను సమన్వయం చేసి అద్వైత రసానుగుణంగా కవితా వ్యాఖ్యాన రూపంగా రామాయణాన్ని సంతరించారు విశ్వనాథ త్వపదృష్టితో చూస్తే ఆంధ్ర భాషలో వెలువడిన రామాయణాల అన్నింటిలోనూ అగ్రతాంబూలం అందుకునే మహాకావ్యం కల్పవృక్షం మరల రామాయణాన్ని రచించడానికి ఉపపత్తులు చెబుతూ విశ్వనామ వారు అన్నమే రుచిభేదంతో తిన్నట్లుగా చేసిన సంసారమే నవ్యానుభూతి కోసం చేసినట్లుగా తాను రామాయణాన్ని రచించినట్లు చెప్పారు అన్నం కథావస్తు దానిని సమకాలీన సమాజానికి అందించటంలో ప్రపంచించే తాత్విక దృష్టి రోచి తరతరాలుగా వస్తున్న గార్హస్య ధర్మ ప్రవృత్తి సంసారమైతే అందులో ఆధునిక జీవన వ్యవస్థ దర్శిస్తున్న ప్రణయతత్వం నవ్యానుభూతి రామునే భక్తి రచనలు నావికాన అన్న ఉపపత్తి మరో విశేషాన్ని చెబుతున్నది నాగరికత ఎంత పెరుగుతున్నా ఆధునికత ఎంత ఈ జాతిలో మానవ జాతిలో భక్తి సావటం లేదు అది ఆలంబన భేదంతో జీవితాన్ని ఆవరిస్తూనే ఉంది భక్తి దైవాన్ని ఆశ్రయించవచ్చు పెద్దలను ఆశ్రయించవచ్చు సిద్దాంతాలను ఆశ్రయించవచ్చు మానవుణ్ణి ఆశ్రయించవచ్చు సమాజాన్ని ఆశ్రయించవచ్చు దేన్ని ఆశ్రయించినా దాన్ని దైవ సమంగా చూచుకునే ప్రవృత్తి ఈ దేశంలో సంస్కార రూపంగా ఉన్నది వ్యక్తి యొక్క ప్రవృత్తిని ఆశ్రయించి భక్తి శ్రద్దగానో ఆసక్తిగానో వ్యామోహంగానో కొన్ని చోట్ల పరివర్తనం చెందవచ్చు అది భక్తి మార్గాన్ని మాత్రం వేయటం లేదు సమాజంలో ఉన్న బలమైన ఈ ప్రవృత్తిని పట్టుకుని రామాయణ కల్పవృక్షంలో భక్తి ప్రవృత్తిని విశ్వనాథ స్థాపించారు ఆధునిక కాలంలో వాల్మీకి రామాయణ అనువాదాలు ఎన్నో విలిచాయి మరల నిదేల రామాయణము అని ప్రశ్నించవచ్చు శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఇలా అంటున్నారు ఇది వాల్మీకమునకు యథాతథమైన తెలుగు కాదు పరమ స్వతంత్రమైన రచన మూలమునకు భాష్యప్రాయము తత్వమునకు వ్యాఖ్య తెలుగు భాషలోని పూర్వపు తెలుగు కవలలోని రచన శిల్ప రహస్యములకు ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారిపై గతంలో రికార్డు చేయబడిన సంచికా కార్యక్రమం మీరింతవరకు విన్నారు ఈనాటి స్వజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది